ది మహాశైలారా ఆ ప్రళయ దినాన అక్కడి ఒక్కరోజు ఇహలోకంలోని యాభై వేల సంవత్సరాలకు పరిమాణం యాభై వేల సంవత్సరాలు ఇహ లోకంలో గడిస్తే అక్కడి ఒక్కరోజు గడిచినట్లు గమనించండి అంత దీర్ఘకాలం ఇది ఎప్పుడూ ఎప్పుడైతే మనం సమాధుల నుండి లేపబడి అల్లాహెదుట సమీకరింపబడతామో ఆ సమయాన అల్లాహుతాల ఆ విషయాన్ని సూరతుల్ మారిజిలో ఇలా తెలియబరిచాడు యాభై వేల సంవత్సరాల పరిమాణం గల ఆ రోజున దైవదూతలు మరియు రూహ్ ఆత్మ అంటే జిబ్రి లమీన్ ఆయన వైపునకు అధిరోహిస్తారు అందుకే అక్కడికి చేరుకున్న తర్వాత అవిశ్వాసులు పాపాత్ములు ఇహలోక దినాన్ని గుర్తు చేసుకుంటూ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 పదకొండు నుండి పద్నాలుగు వరకు ఆయతిలో ఒకసారి మీరు చదవండి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అపరాధి ఆ రోజు ఇలా కోరుతాడు యవద్దు కోరుతాడు అల్ముజ్రిము అపరాధి లౌ్ తిన్ ఆదాబిన్ ఆనాటి శిక్షకు బదులుగా పరిహారీగా చెల్లించాలి ఎవరిని బనీ సంతానాన్ని ఓ సాహిబతిహి తన సహవాసిని ఓ ఫీల ఏ వంశం ఏ కుటుంబం అతనికి రక్షణ ఇచ్చిందో శరణ ఇచ్చిందో స్వయంగా వారిని కూడా నరకంలో త్రోసేయాలి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 अविश्वास सत्य तिस्कार अपराधा चार की आ रोजुत दीर्घंग एरपड़ी दी। वनराहुरी का मा विश्वास अवलबं सत्कार वारी की अल्लाह इष्ट प्रकार तम जीव गारी अच्छी चला तक समयगा अदीतुला और फर्ज नमाज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 వాటి గురించి ఖురాన్లో ఏ ప్రస్తావన తెలపడం జరిగిందో ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లల్లాహాహు అలైస్లం వారి గురించి ఏ విషయాలు తెలిపారో అది ఇన్షాల్లో మనం తెలుసుకోబోతున్నాము ఎవరైతే అవిశ్వాసానికి ఒడిగడతారో సత్య తిరస్కారానికి పాల్పడతారో వారి పరిస్థితి ఏముంటుంది ఎవరు ఏ స్థితిలో చనిపోయినా ఎవరు ఎక్కడా దేనికి గురి అయినా క్రూర జంతువులకు ఆహారంగా అయిపోయినా నీళ్లల్లో కొట్టుకపోయినా కాల్చబడి బూడిద అయిపోయినా ఏ స్థితులు ఎవరు ఉన్నా గాని అల్లా వారందరినీ వెలికి తీస్తాడు ఎప్పుడైతే వారు బయటికి వస్తారో ఆ మహామైదానంలో సమీకరింపబడతారో అప్పుడు ఆ సందర్భంలో అవిశ్వాసులు సూర్యమర్ ఆయత్నం మరి ఎనిమిది అవిశ్వాసులు సత్య తిరస్కారులు అంటారు ఈరోజు చాలా కఠినమైన రోజు చాలా కష్టతరమైన రోజు అంతేకాదు ఆనాటి గాంభీర్యాన్ని చూసి తమకు తాము శాపం కురిపించుకుంటూ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 లియుందిర మన్ఖాన హయ్యన్ అని కురాన్లో అల్లా అంటున్నాడు అదే సూర్యసీన్లో ఈ సూరయాసీన్ ఈ కురాన్ అవతరింపచేయడానికి ముఖ్య కారణం బ్రతికి ఉన్నవారికి ఇది ఒక హెచ్చరిక వారు దాని నుండి గుణపాఠం నేర్చుకోవాలి అయితే అదే సూరాలో వీ సూర్ శంఖం ఊదబడినప్పుడు వారు తమ సమాధుల నుండి లేచి పరుగిడుతూ వస్తారు అయ్యో మా పాడుగాను అని తమకు తాము శపించుకుంటారు మాయ్ పడకగదుల నుండి మమ్మల్ని ఎవరు లేపారు అని అంటారు హాద మా వాదర్ రహమాన్ అప్పుడు వారితో చెప్పడం జరుగుతుంది రహ్మాన్ కరుణామయుడైన అల్లా చేసిన వాగ్దానం ఇది ఈరోజు తప్పకుండా మీరు ఆయన ఎదుడ సమీకరింపబడతారు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 వారి యొక్క దుస్తులు గంధకముతో చేయబడిన దుస్తులుగా ఉంటాయి చూహవున్నారు మరియు వారిని అగ్ని కమ్ముకొని ఉంటుంది అల్లాహ్ ఇలాంటి అన్ని శిక్షల నుండి ఇలాంటి భయంకరమైన ఆ సిచ్యువేషన్ నుండి మనందరినీ కూడా కాపాడుగాక మరొక బాధకరమైన మరియు ఆశ్చర్యకమైన గాంభీర్యమైన విషయం మరొకటి ఏమిటంటే ఆ రోజు సూర్యుడు కేవలం ఒక మీల్ అంత దూరంలోనే ఉంటాడు అల్లాహో అక్బార్ గమనించండి ఈరోజు సూర్యుడు మన నుండి ఎంత దూరంలో ఉన్నాడో దానికంటే కొంచెం దగ్గరయ్యాడంటే మనం కాలి మసిబొగ్గుల్లా మారుతాము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 ఆ రోజు సూర్యుడు సమీపిస్తాడు అది కేవలం పరిమాణం అనేది ఒక మీల్ అంత దూరంలో ఉంటాడు ఒక ఉల్లేఖనంలో ఉంది ఫయకూల్ ఉన్నా సో అలా కద్రి అమాలి హిం ఆ రోజు ప్రజలు వారి కర్మల ప్రకారంగా చెమటలో మునిగి ఉంటారు కొందరు తమ చెమటలో చీల మండలాల వరకు మునిగి ఉంటారు మరికొందరు తమ ముఖాళ్ళ వరకు మునిగి ఉంటారు మరికొందరు తమ చెమటలో నడుము వరకు మునిగి ఉంటారు మరికొందరు తమ చెమటలో పూర్తిగా మునిగి ఉంటారు యోమ ఎక్కువ మున్నా సులిబిలి ఆలమీన్ సురె ముతిఫీన్లోని ఆయత్ యొక్క వ్యాఖ్యానంలో ఒక సందర్భంలో ప్రవక్త సల్ల అన్న వారు చెప్పారు ప్రజలు ఆ రోజు తమ కర్మల ప్రకారంగా తమ చెమటలో మునిగి ఉంటారు కొందరైతే ఈ చెవుల మధ్యలో వరకు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 ఫలానా వ్యక్తిని నేను స్నేహితుడిగా చేసుకోకుంటే బాగుండిపోను నా ఆ దోస్త నా ఆ ఫ్రెండ్ నా యొక్క మిత్రుడు బోధ నా వద్దకు వచ్చిన తర్వాత నన్ను మార్గభ్రష్టత్వంలోకి పడవేశాడు ఈ విధంగా తీర సమయం వచ్చినప్పుడు శైతాను మానవుణ్ణి అవమానం పాలు